వట్టి స్వతంత్రమి వాదమిందులేదు గుట్టు తెలియక లోలో గునిసేరు వీరువో నేరిచి బ్రతుకువారు నేరక వీగేటివారు ఏ రీతి చూచినానో ఎవ్వరూ లేరు తీరుగా తమలో నుండే దేవుడు పెరరేచగా మేరతోనే జీవులెల్లా మెరసేరు వీరువో కొందరు గొప్ప జీవులు కొందరు చిన్నజీవులు చూచినా భూమి లేరు బులే వేరు వేరుగా పుట్టించేదేవుడే అందాలు సేయగగా లోకులమరేరు వీరివో అసురకాణాచివారు అమర కాణాచివారు ఎసగ విచారించుకో ఎవ్వరులేరు వెస శ్రీవెంకటేశుడు వినోదించిన ఎట్టు వసుధ మీదట కానవచ్చేరు వీరివో